గణపతి కవీకళీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యూ పరంపరా ఆయన్ మని వాణుష్త్రమో పరంద్రియా సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం వాహం బ్రహ్మ నిరాకృ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం నేస్తూ ి సోమ్యపురుషం గంధారేభ్యోద్ధాక్షమా గంధారేభ్యాక్షమా జ విజే స్రావోదం అధరా ప్రధ్మాయీత అభినద్ధాక్ష అభినద్ధాక్షో విసృష్ట రెండో మంత్రం భాష్యంలో ఉన్నాము మంత్రమన్నాము తానహనం ప్రముచ్యూయా గంధారా ఏ సగ్రామా పృచ్చన్ పండితో మేధావీ గంధారానేవసంపద్యేతమే ఇచార్యవాన్ురుషో వేదా తావే చిరం లవన్న విమోక్ష్యే అంపత్ భాలో ఏమే సత జగదాత్మస్వరూపా తేజోనాదిమయం ప్రవిష్ట అనో ఏదో ఉంటుంది ఎదురావు దేహారణ్యం దాకా వచ్చాం సో దేహారణ్యం మోహపటాభినాక్ష జగత్మస్వరూపాత్ తేజోపన్నాదిమయం దేహారణ్యం ఆనీత అంటే గంధారదేశం వాడి స్వగృహం స్వదేశం స్వగృహం స్వస్థానం స్వస్థానం నుంచి వాడిని దూరంగా లాక్కొచ్చేశారు ఈ తస్కరులు చోడులు అదేవిధంగా మనం కూడా మన స్వస్థానం నుంచి దూరంగా లాగివేయబడినాము ఇది మౌలికంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు మెడిటేషన్లో అనుభవానికి వస్తుంది మనం మెడిటేషన్ ఎందుకు కోరుకుంటామంటే జాగ్రత్త అవస్థలో మనం స్వస్థానంలో ఉండం జాగ్రత్త అవస్థలో పరస్థానంలో ఉంటాం ఇంద్రియములు మనస్సు మన కోసం కల్పించి పెట్టినటువంటి పరస్థానంలో ఉంటాం ఎప్పుడైతే మెడిటేషన్లో ఏం చేస్తారంటే ఆ ఇంద్రియ ఇంద్రియములకు సంబంధించిన విషయముల నుండి మనస్సును మళ్లించి తన స్వరూపంలోకి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తారు ఇ ది మైండ్ టు ఇట్స్ ఫోమ్ సోర్స్ దట్ ఇస్ ది స్వస్థానం అంచేతం స్వస్థానంలో ఉన్నప్పుడు స్వస్థంగా ఉంటారు సుఖంగా ఉంటారు అది రహస్యం కాబట్టి మెడిటేషన్ మనం ఏమని చెప్పచ్చు అంటే ఇట్స్ అన్ ఎఫర్ట్ టు రీచ్ హోమ్ యు ఆర్ అట్ హోమ్ మెడిటేషన్ లో మనస్సు పనిచేసే జాగ్రత్త వ్యవస్థలో వీఆర్ డ్రాగ్డ్ అవే ఫ్రమ్ హోమ్ ఇది సో ఈ గంధార పురుష దృష్టాంతం అలాగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ ఉంటే స్వస్థుడు గంధారం నుంచి దూరంగా లాగివేయబడినాడు ఈ దూరంగా లాగివేయబడంలో మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే వెరీ ఫస్ట్ స్టెప్ ఏమిటంటే దేహాత్మభావం ఇది దేహంతో మమేకం అవ్వాలి అప్పుడే జగత్తులోకి లాగివేయబడతాడు దేహంతో మమేకం కాకుండా జగత్తునందు రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు ఉన్నప్పుడే జగత్తులోని విషయముల వైపుకి వీడు లాగివేయబడుతూ ఉంటాడు దేహం ఇప్పుడు నేను తండ్రిని లేకపోతే నేను భర్తను భార్యను అని ఈ విధంగా ఒకనొక స్టేటస్ తనకి తాను ఇష్ట నిర్ధారణ చేసి కూర్చుంటాడు మనిషి ఆ స్టేటస్ ఎలా అనిపిస్తుందంటే చాలా సత్యం అనిపిస్తుంది ఎందుకంటే లోకంలో అందరూ దాన్ని సత్యంగా స్వీకరిస్తారు అంతేకాకుండా మనం కూడా అందరూ స్వీకరించడం మాట అలాంటి మనం కూడా ఒక జీవితకాలం దాన్ని సత్యంగా స్వీకరించి కూర్చుంటాం అది శాస్త్రం కనుక అది సత్యం కదా వెలుగా అని అలా ఉంటే అలా అనిపిస్తుంది కొంతకాలమే అనిపిస్తుంది అలా కొద్ది రోజులు అనిపించి తర్వాత పోతుంది అవుతాం దాన్ని సత్యమంతా ఏంటి ఇది ఎలాగంటే మేఘాలు వచ్చినప్పుడు ఆ మేఘాలు ఏనుగులా కనుకొంటుంది గంధర్వ ఆ మేఘం ఏనుగులా కనుకొంటుంది సో మేము చిన్నప్పుడు చూసుకోండి ఇవాళ అదిగో ఏనుగండి ఎందుకంటే అలా ఏనుగు చూసుకో ఉండడమే దాన్ని ఎంతసేపు చూస్తాం ఇది మా అమ్మ ఇలా బాబా అని పని నుండి పిలిచినప్పుడు అదే ఏనుగు అని చూసినా చూసావా ఏనుగు చాలా ఇలా రాని పెళ్ళింది మన జీవితం కూడా అలాగే ఉంటుంది మన స్టేటస్ అన్నీ కూడా ఆ గంధర్వ నగరం అంటారు విశ్వం దర్పరికి తెలియబట్టు గంధర్వ నగరం లాగా అలాగా ఆకాశంలో గంధర్వులు అక్కడెక్కడ ఉంటారు కదండి అందుకోసం ఆకాశంలో కనపడే నగరము ఎటువంటిదో జీవితంలో కనపడేటువంటి స్థితిగతులు అటువంటివి మాత్రమే సో అలాగంటే ఒక స్టేటస్ మన నెట్టి వేసుకున్నప్పుడు ఆ స్టేటస్ కారణంగా మనకి ఆసక్తి పెరుగుతుంది మనం సంసారంలో పరిభ్ర మనస్సు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ ఆసక్తికి మూలంలో ఏముంది వీడు తండ్రోలు లేకపోతే ఏదో అవ్వాలంటే ముందు దేహం అవ్వాలి ఇట్ ఈస్ ది బాడీ ఊచేసి ఫాదర్ ఊచేసి హస్బెండ్ ఊచేసి వైఫ్ ఎక్సెట్రా ఇట్ ఈస్ ది బాడీ ఆ దేహంతో కనుక మీరు మలేకం కాకుండగా ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉండదు ప్రేమ ఉంటుంది రిలేషన్షిప్ ఉండదు బైండింగ్ ఉండదు ఆసక్తి అటాచ్మెంట్ ఉండదు కాబట్టి మహా ఎప్పుడైతే దేహం దేహంతో మమేకం అయ్యారో అయిపోయిందంటే దేహంతో బాటుగా మొత్తం జగత్తంతా కూడా ప్రవేశిస్తుంది పిక్చర్లో ఇంతేతనే మనం నివసించే సంసారం అనబడే జగత్తు దేహము దేహాభిమానము రెండు ఏకకాలంలో ఉద్బుద్దమవుతాయి ఏకకాలంలో విలీనం దేహాభిమానం లేకుంటే ఇంక జగత్తు ఉండదు సంసారం ఉండదు సో సూర్యుడు చంద్రుడు ఉంటారు కానీ మన సంసారం సూర్యుడు చంద్రుడు కాదు కదా దట్ ఈజ్ నాట్ అవర్ సంసార సో సూ దేహాభిమానము దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ దిష్యూ దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అడవిలో ప్రవేశించడం నాడే గంధార పురుషుడు ఇక్కడ అడవి ఏమిటంటే దేహమే అడవి దేహారణ్యం అడవిలో అనేకం ఉంటాయి అడవి యొక్క హోమోజీనియస్ ఏం కాదు అది హెట్రోజీనియస్ అని చేతనే తేజోబన్నాదిమయం అంటారు అడవిలో ఎలాగైతే అనేక వృక్షాదులు ఉంటాయో వృక్షాదులు వృక్షాలు ఒక్కటే కాదు ఇంకా ఏవో ఉంటాయి అలాగే ఈ దేహం అనే అరణ్యం కూడా దీంట్లో తేజస్సు అప్పు అన్నములునే మూడు మూల ద్రవ్యాలున్నాయి అది కాకుండా ఆది శబ్దం చేత సప్త ధాతువులు ఉన్నాయి రెండు వందల ఆరు ఎముకలున్నాయి దేహం ఏమిటి దేహం దేహం రెండు వందల ఆరు ఎముకలున్న అస్థి పంజరాన్ని చూసుకుంటే ఎదురుకుండా పెట్టుకుని అస్థిపంజరాన్ని చూశారనుకోండి అస్థిపంజరాన్ని చూస్తే అది అర్లీ డాట్ నా యు ఆర్ నాట్ డాట్ సపోజ్ అస్థి పంజరం బదులుగా మన దేహం ఎముకల్ని మనమే లక్కేసుకుంటూ కూర్చున్నాం అనుకున్న అప్పుడు దెన్ వాట్ సో అంతే అదే కదా ఎదురుకుండా అస్థపించడానికే ఈ పక్క ఇదే ఏమిటి కేడా ఉంది ఇప్పుడు ఒక ఆయన మందు పనిచేస్తుందో పని చేయదో తెలుసుకోవడం కోసమని ఆ మందు ఇంకోహరికి ఇస్తే ఎవడొప్పుకుంటాడు అంటే తన శరీరం మీదే తాను ప్రయోగించుకున్నాడు ఎవరు పాశ్చర్య ఆ వ్యాధి తనకి తానే రప్పించుకుని ఆ మందు తనకి తానే వేసుకుని ఆ వ్యాక్సిన్ ఆ మందు పనిచేస్తుంది నిర్ధారణ చేశాడు ఇప్పుడు ఆ దేహం అభిమానం ఉంటా పని ఆ దేహాన్ని సాక్షిగా దర్శించినప్పుడు చేయగలుగుతాడు కానీ సో అదే సపోజ్ ఒక మనిషి వాలంటైర్ చేశారనుకోండి వాడికి ఆ మందు ఆ వ్యాధిని వాడికి కలిగించి అంటే ఇన్ఫెక్షన్ వచ్చేదాన్ని వాడికి ఇవ్వట అప్పుడు ఆ వ్యాధి వస్తుంది అప్పుడు ఈ మందు ఈ వ్యాక్సిన్ ఇవ్వటం అది పనిచేసిందో పనిచేసో తెలుస్తుంది వీడు అబ్జర్వేషన్స్ చేస్తారు ఈ అబ్జర్వేషన్స్ అన్ని తన దేహం మీద తానే తెలుసుకున్నాడు ఇప్పుడు ఇంకా డిఫరెన్స్ ఏం ఎవరి దేహానికి ఈ దేహానికి డిఫరెన్స్ ఏం ఇట్స్ ఓన్లీ ఇది నేను ఇది నాది అని అనుకోవడం మానేయాల్సి ఉంటుంది కాబట్టి దేహారణ్యం ప్రవిష్ట వీటి దేహారంగ్యంలో ప్రవేశించారు దేహారణ్యంలో ప్రవేశించగానే ఇంకా ఎంతసేపటికి ఆ దేహారణ్యాన్ని వర్ణిస్తున్నారు ఇది అనేక ద్వంద్వ సుఖ దుఃఖ వచ్చే ఇదం దేహారణ్యం సో వాత పెత్త దేహారణ్యం అనేప్పటికీ దేహాభిమానం ఎప్పుడైతే వచ్చేసిందో మనిషి ఫోకస్ అంతా కూడా ఆ దేహానికి సంబంధించిన ఫోకస్ లో పడిపోతుంది నిజానికి మన జీవితం కూడా ఈ దేహము మనస్సులతోటి గడిచిపోతుంది దీన్ని ఈ దేహము మనస్సు ఉన్నది ఇది ఆత్మక ఆత్మ చైతన్యం కాదు ఇది కేవలము ఫిజికో సైకలాజికల్ కన్స్ట్రక్ట్ అని అంటారు దాన్ని అది ఒక అసెంబ్లీ అలాగా ఒక చోటకి అసెంబ్లీ దీంట్లో స్థూలాంశము ఫిజికల్ సూక్ష్మాంశము సైకలాజికల్ ఈ రెండు కలిసినటువంటి అసెంబ్లీ ఈ మన జీవితంలో మనం ఎలా ఉంటాం ఇప్పుడు పొద్దున్న నిద్రలు వేసామనుకోండి మళ్ళీ పడుతున్నదాకా మనం చేసే పనులే ఉంటాయి రెండు ఉంటాయి రెండే ఉంటాయి మూడోది ఉండదు ఏటా రెండు దేహమునకు సేవ చేయుట మనస్సునకు సేవ చేయుట అంతేకా మూడేది లేదు దేహానికి సేవంటే మందు మాకు ఇవన్నీ దానికి శుచిశుద్ధం మందు మాకు ఇదేమో దేహానికి సేవ మనస్సుకి సేవంటే అదే వాడు నన్ను ఏదో అన్నాడు హర్ట్ అయ్యాను వాడు చెప్పాలకి చెప్తే కానీ నేను కంఫర్టబుల్ గా ఉండలేను సో మైండ్ పుట్స్ ప్రెసెన్స్ సో మెనీ ప్రాబ్లమ్స్ వి ఫోర్ అట్ గిల్ట్ ఇలాగంటే అనేక అనేకములైన సమస్యల్ని మనస్సు నిర్మాణం చేసి పెడుతుంది ఫియర్ అండ్ డిజైర్ అలాగంటే రకరకాల సమస్యల్ని మనస్సు నిర్మాణం చేసి పెడుతుంది మనం ఇగ్నోర్ చేయొచ్చు కదా ఇది మనసు ఇలాగే ఉంటుంది కదా లెగెట్ బి నీట్స్దే ఐ డోంట్ కేర్ ఫైవ్ అని అనగలుగుతామా మనం అనలేము మనస్సు ఏదైనా ఒక ఇష్యూను మనం ముందు పెట్టగానే మనం దాన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది మనస్సు వాటితో మాట్లాడాలి అంటుంది అంటే ఆయన మాట్లాడడం ఏమందు మాట్లాడచ్చు అని మీరంటారా నో మనసు అలాంటి ఒక ఇష్యూని ముందుకు వచ్చింది అంటే ఒక డిమాండ్ చేసింది అంటే వెంటనే ఆ డిమాండ్ని మనం అటెండ్ అయిపో అక్కడ అటెండ్ అయిపోవాలి నేను సెల్ ఫోన్ తీసుకుని వాడు సో ఒక ఆయన నాకు చేశారు ఫోన్ చేసి ఏదో కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే మంచిది మీ కంప్లైంట్ నేను అయితే అండర్స్టాండ్ అని మనం రేపు కలుస్తున్నాం కదా ఈ తెలుగు కంప్లైంట్ రేపు చేసుకుంటు మీరు ఇప్పుడే సెల్ ఫోన్ చేసేసి కంప్లైంట్ ఎందుకు మీరు ఆ విధమైనటువంటి మానసికమైన ప్రెషర్ ఉన్నారు ఆ ప్రెషర్ తీసేసుకోండి రేపైనా చేయొచ్చు ఇంతటి కంప్లైంట్ రేపటి దాకా ఆగొచ్చు ఇప్పుడు అర్జెంటుగా టెలిఫోన్ సెల్ ఫోన్ చేసేసి కంప్లైంట్ చేయాల్సింది అర్జెన్సీ లేదు కాబట్టి వీఆర్ అండర్ సెకండ్ ఆ ప్రెషర్ మీరు వద్దు నేను సలహా ఇస్తాను సో మనం వీఆర్ లైక్ దాట్ కాబట్టి మనస్సు రకరకాల డిమాండ్స్ చేస్తూ ఆ డిమాండ్స్ అన్ని ఇగో ఇది డిమాండ్ మనస్సు సాల్వ్ ఇట్ హావ్ టు సాల్వ్ ఇట్ మన శిష్యుని ముందు ప్రవేశపెడుతుంది నాకు పరిష్కరించమంటుంది పరిష్కరిస్తూ ఉంటాం అయిపోయింది ఈ లోపల అలిసిపోతాం ఈ దేహానికి మనస్సుకి సేవలు చేసి చేసి చేసి అలిసిపోతాం అలసిపోయి ఎందుకు పడుకుని ఎదురుకోవడానికి అది కూడా ఎందుకు అంటే మళ్ళీ మొన్నడు ఈ సేవా కార్యక్రమం ప్రారంభించాలి అనమాట అయితే ఓటుకుండదు అందుకోసం పడుతున్నది సో ఎంత భారం జీవితం అరణ్యంలో అరణ్యంలో దిక్కుతో జీవితంలాగా అయిపోతుంది సో వాట పెత్త కథ రుధిర మేధ ఇవన్నీ ధాతువులు సప్త ధాతువులు ఇక్కడ లిష్టిచ్చారాయని నేను సప్త ధాతువులు ఉంటా ఈ సప్త ధాతువుల్లో ఎప్పుడు లెక్కేసినా ఐదో ఆరో ఐ హోప్ హీ హాస్పిటాలిటీ సేవన్ దయర్ సియర్ రుధిర మేధో మాంస మధ్య శుక్ర శిక్ష వేశారా సేవం వేయలేదు శవం మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది రుధిర మేధో మాంస అస్థి మధ్య శుక్ర అంతే సో సప్త ధాతువుల్లో సిక్స్ వేశాయి ఇంకొకటి ఇంకొకటి ఈ హటి యాడ్ ఎనిదే సో రక్తము మాంసము మేధ అంటే క్రువ్వు ఎముకలు కండరములు వీర్యము సో ఈ విధంగా ఇటువంటి ధాతువులన్నిటితోటి నిండి ఉంటుంది ఇంకా ఇదే కానీ చెప్పలేదు కృణి బాక్టీరియా ఉంటాయి దాడిలో వాత కొత్త కథ అవి మూడు వేరే ఆ వాత పెట్ట కష్టకాలం ఆ మూడు సెపరేట్ అది ట్రయాడ్డది అది ట్రయాడ్డ దాన్ని వేడుతో కలపకూడదు ఇంకొకటి ఉందిలేండి యుధుల ఏదో మాంసం ఇంకొకటి ఉంది అది ఆ భాగవతంలో వచ్చింది సత్వజాత వాహనం వస్తే నేనప్పుడు డిక్షనరీలు ఇవన్నీ పోగేసి ఆ పక్షాలన్నీ వెళ్ళి తీసి మొత్తానికి ఏడు రాసి పెట్టాను అనుకోటారు కదా ఇంకా అది చూసుకోవచ్చు కొంతమంది ఏడును ఒక రకంగా లెక్కెడతారు ఇంకో కొంతమంది ఇంకో రకంగా ఆ త్వక్ త్వక్ లెక్క పెడతారు కరెక్ట్ త్వక్ లెక్క పెడతారు చర్మాన్ని లెక్క పెడతారు చర్మాన్ని లెక్క పెడితే మీకు ఏడు సరిపడ్డా వాటగొత్త కథ అన్నది అది అది ఇంకో రకమైన ధాతువులు దేహంలో ఉండే అదర్ అదర్ టైండ్ ఆఫ్ ఉండాలి సప్రచిస్త వాతగొత్త కథ సో దాంట్లో ఒకటి సత్వగుణ ప్రధానంగా ఉంటుంది ఒకటి విజయగుణంగానూ ఇంకోటి సమోగుణంగా ఉంటుంది అదంతా మళ్ళీ అదొకటి అదో డిపార్ట్మెంట్ అదొక లాంగ్వేజ్ అదొక ఒక టెర్మినాలజీ మనం దాంట్లో పడుతున్నామనుకోండి మునిగిపోతుంది దాంట్లో ఇంక మళ్ళీ తల దాని నుంచి తలపైకి తీయలేరుంటే మీరంట్లో యుట్ డ్రౌని దే దేన్ని ఫోకస్ కనుక డైవర్ట్ చేశారంటే వేదాంతం నుంచి పక్కకి మరే సంసారంలో మీరు ఏ ఏరియాకి వెళ్ళినా మునిగిపోతుంది ఇదన్నా కమౌటప్పుడు ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ని మీరు ముత్తుకున్నారంటే ఏదో మందు దుచ్చుకుని వేసుకుని వేచక్క రావాలి కానీ ఆయన టచ్ చేశారంటే ఆయన కనుక ఖాళీగా ఉన్నట్లయితే ఇంకా వాటా పెత్త కఫ ఇది పెరిగింది అది పెరిగిందని చెప్పేసి ఇలాగా అది ఒక పెద్ద టెర్మినాలజీ అది తెలుసుకునే ప్రయత్నం చేశారంటే మునిగిపోతారు దాని అబ్బో వాట పెత్త కఫుర నేదో మాంస మధ్య శుక్ర ఈ క్రిమి అంటే బ్యాక్టీరియాలు హెల్మిన్స్ క్రిమి అంటే హెల్మిన్స్ అంటే పురుగులు అనే కడపలో పురుగులో ఉంటాయి హెల్మిన్స్ అంటారు సో హెల్మింట్ అని మాట విన్నారా మీరు లేదా హెల్మింటాలజీ అని ఈ దేహంలో ఉండే పురుగులు అవి వాటికి సంబంధించిన కృనీ లేవి పురుగులు వాటిని ఐసోలేట్ చేసి సీసన్లో వేసి ప్రభుత్వం చేస్తారు సేప్ అలాంటివి బాడీలో ఉంటాయి అవి వాటి వల్ల ఎంత హాని అవి పారాసైటిస్ అనే సో అటువంటివి ఉంటాయి ఈ కృమి ముఖ్యంగా వాటర్ బాటిల్ డిసీజ్ వేసి కదండి కేరళ అదంతా కూడా అక్కడ ఈ ఆ ట్రాపికల్ క్లైమేట్ లో వాటర్ ఎక్కువగా ఉన్న చోట ఫైలేరియా ఫైలేరియా సిస్ ఇవన్నీ కూడా క్రిమి ఒక రకమైన కురుముల చేత అవి కిరుముల కింద గటేస్తే సంస్కృతంలో క్రిమి అంటారు తెలుగులో క్రిమి అని సంస్కృతంలో కృమి అది ఆ పదం అలాగా తెలుగు దీనికదే క్రిమికి కిరిమి అనే పదం కూడా ఉంది సంస్కృతంలోనే ఉంది క్రిమికేత కానీ శంకర్లు కృమి అని అంటారు కృమి అనే పదం నేను సో ఇట్ క్రిమి తర్వాత మూత్రపురుషలతో అంటే విసర్జనీయములైనటువంటి దుర్గంధయుక్తములైన పదార్థములతో నిండి ఉంటుంది కాబట్టి ఊరికే దేహాన్ని దాన్ని అలాగ ఒక పూజ చేయకూడదు ఫ్యాషన్ అన్నారు అనుకోండి ఫ్యాషన్ అంటే బాడీని ఒక అలంకారంగా దాన్ని పూజిస్తూ దాన్ని ఒక ఆల్టర్నేటివ్గా చేయటం దేవుణ్ణి కూర్చోబెట్టి పూజ చేయటం కాదు బాడీని గుర్తి పూజ బాలీవుడ్ పే ఇవే స్టేటస్ ఆఫ్ ఆయన ఆగుతారు అలా చేస్తారు ఈ పని భారతదేశంలో తక్కువ ఇది ఇది విదేశాల్లో చాలా ఇష్టం నేను చూశాను కాబట్టి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంత తీవ్రాతి తీవ్రమైన దేహాభిమానంతో ఉంటారు మనుషులు ఎంత దేహాభిమానం అంటే చాలా భయంకరమైన దేహాభిమానం హాలీవుడ్ లోనూ కూడా ఈ దేహాభిమానము దేహమునకు ఒక ఆల్టర్లాగా దాన్ని తయారు చేసి దాన్ని వర్షిప్ చేయటం అనేది వీచెస్ సిక్స్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ప్లేసెస్ లైక్ హాలీవుడ్ ఎక్స్ అక్కడ అది దాన్ని మన అనుకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రైట్ ఎయిట్ దీస్ థింగ్స్ సో అది చాలా దోషం అది అలా చేయకూడదు మనిషి జీవితము తప్పుదారి పట్టేస్తుంది మనిషి దాంట్లో మునిగిపోతుంది ఏం చేసిన బాడీ హెల్టెడ్స్ ఇష్యూస్ అండ్ దాన్ని ఊరికే నిందించటం అనవసరం దాన్ని అధికంగా పూజ చేయటం అనవసరం TO ఇట్ అండ్ ట్రీట్ ఇట్ రివై హ్యాస్ట్ బిట్ ట్రీట్ అట్ అది పద్ధతి సో కొంతమంది ఏం చేస్తారంటే మన మన పురాణాల్లోనే దేహాన్ని అధికంగా నిందిస్తారు కొన్ని సందర్భాల్లో చాలా అధికంగా నిందిస్తారు భాగవతంలో కూడా దేహాన్ని కొంత అధికమైన నింద కనపడుతుంది ఇది పారత్యాన్ని అలా వాడతారు కొన్ని చోట్ల బాగా రాస్తారు ఈ దేహం యొక్క అల్టిమేట్ అల్టిమేట్ గా వేర్ ఇట్ కల్మినేట్స్ అంటే దానికి భాగవతం క్రిమిలుగా కల్మినేట్ అవ్వచ్చు అంటే వాడిని తీసే రకమైన అక్కడ క్రిమి కీటకాదులకి ఆహారం లేకపోతే జీడిదిగా కల్మినేట్ కావచ్చు లేకపోతే మట్టిగా కల్మినేట్ కావచ్చు అయితే పారక్యాని ఈ కుక్కలు మొక్కలు తేనేళ్లు ఉంటాయి తేనవి వాటి కడుపుల్లో ఆహారంగా కలిగినట్టు కావచ్చు అని ఇలాగే వర్ణిస్తారు దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ బాడీ ఫైనలీ ఇట్ ఈస్ గోయింగ్ టు అండ్ లైక్ దాట్ అని వర్ణించి వైరాగ్యం కోసం వర్ణిస్తారు ఈ వర్ణన కూడా ఒకప్పుడు కొంత ఎక్స్ట్రీంకి వెళ్తుంది ఎక్స్ట్రీం ఎప్పుడూ మంచిది కాదండి భగవాన్ బుద్ధుని యొక్క సిద్ధాంతం శ్రీ మహావిష్ణువు బుద్ధుడై అవతరించి మానవాళికి ఇచ్చిన మౌలిక సందేశం ఎక్స్ట్రీమ్స్కి పోకండి అని చెప్పాడు దేని అతి సంగత వద్ద ఎక్స్ట్రీమ్ వద్దు దేంట్లో కూడా మధ్య మార్గము బంగ సువర్ణ మార్గము ఇవన్నీ బుద్ధులు చెప్పాడు గోల్డెన్ పాక్ మిడిల్ పాక్ ఇస్ ది గోల్డెన్ పాక్ కాబట్టి దేహాన్ని ఫ్యాషన్ ఒక ఫ్యాషన్ యొక్క ఒక స్థానంగా దాన్ని తయారు చేసి ఇట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫ్యాషన్ అని తయారు చేసి ఆ దేహాభిమానాన్ని పెంచుకోవటం ఆ ఎక్స్ట్రీము చాలా తప్పదు ఆ డైరెక్షన్ చాలా తక్కువ ఆ డైరెక్షన్ లో పీపుల్ గోపదే ఎక్స్ప్రీయన్ ఈ అదర్ ఎలాగంటే దేహాన్ని ఎంతలాగా మనం హింస పెడితే అది దాన్ని నిందించుతాం నిందించి ఇంకేం చేయాలి తిక్కి తిక్కి తిక్కి దెబ్బ వేయాలి అందుకని ఇప్పుడు పిల్లలాన్ని తిక్కి తిక్కి తిక్కినప్పటికీ ఆవేశము వాక్కు నుంచి హింసలోకి వస్తుంది ఆ ఆవేశం అన్నది మనస్సులో ఉంటుంది మనస్సులోంచి వాక్కులోకి వస్తుంది వాక్కులోంచి ఇంకేంట్లోకి వస్తుంది చేస్తలోకి వస్తుంది అంచేతనే తిట్టి తిట్టి తిక్కి వెళ్ళి మేటపడి మొత్తం అలాగే హింస కింద తయారవుతుంది దేహాన్ని కూడా తిచ్చి తిచ్చి తిట్టి దాన్ని హింసించటం ప్రారంభిస్తారు ఎలాగంటే హింస దేహాన్ని ఎంత అధికంగా హింసిస్తే అంత అధికంగా పరమేశ్వరుడు సంతోషిస్తాడు అని ఇంకా ఆ వ్యామోహం ఏ లెవెల్లోకి వెళ్ళిపోతుందంటే ఓ పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతూ ఉంటాం సో శూలాలు పెట్టుకోవడం శివుడు శూలమని త్రిశూలమని దాన్ని బుగ్గలు గుచ్చుకోవడం నాలుగు గుచ్చుకోవడం ఏవో చేస్తూ నడ్డి గుచ్చిపో హింస పెడుతూ ఉండడం బాడీ ఇది దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దేర్ ఇన్ క్రిస్టియానిటీ ఆల్సో అక్కడ అక్కడ కూడా ఎలాగంటది నార్మల్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్రిస్టియానిటీలో ఉండదు అదంతా మంచిగా కంప్యాషన్ అన్నీ ఉంటాయి కానీ దాంట్లో తెరదారులు పట్టినటువంటి దృష్టికోణాలు కొన్ని ఉంటాయి వాళ్ళని క్రిస్టియానిటీలో గో డినామినేషన్స్ దాంట్లో ఆ డినామినేషన్స్ లో కొన్ని డినామినేషన్స్ ఎక్స్ట్రీమ్ కి వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ దెమ్ వెరీ రేర్ కేసెస్ దే విల్ హ్యావ్ ఒక పత్తి ఒకటి కట్టేసుకుంటారు ఈ సాఫ్ట్ మజిల్ ఉన్న చోట ఒక మెటాలిక్ పత్తి ఒకటి కట్టేసుకుంటారు ఆ పత్తి ఏం చేస్తుందంటే ఇట్ బైట్ సిన్థిటిక్ ఫ్లాష్ అలాగా ఒక గాయం అలా ఉండిపోతుంది ఆ గాయం మీద ఆ పట్టి వారి పెద్ద రాత్రి ఆ పత్తి మెట్టల్ పట్టి అది దాని ఏదో స్ప్రింగులో ఏవో సూక్ష్మంగా ఉంటాయి అది తీసేసి పెట్టేసి పడుతుంది నిద్రపోతారు ఆ గాయం ఉంటుంది మళ్ళీ మొన్న స్నానాధికం మళ్ళీ ఆ గాయం మీద ఆ పట్టి పెట్టేస్తారు ఆ గాయం ఎలా ఉంటుంది ఎద్దుకి ఇక్కడ మెడ మీద పిండి ఉంటుంది చూడండి ఆ విధంగా ఆ పట్టి ఆ పిండి ఉంటుంది వారి గమ్ములు గమ్ములు ఎలా ఉంటే ఆ పట్టి మొక్కుంటుంది బయట్స్ తరదానికి బయటస్ ఉంటుంది సురేష్ far excruciating pain on them. Atainya Allah karmamindhukam. Constant pain on alla them. Allah can behaannikanak Allah cheshamitlaite, dhāna valli ishvaradhu-santrosis kāduvani vallā kukpāya. So, yenni koda Hindu-tharman no sāla vanna ilgantara. Yenni koda extreme, so, adhikoda takya. Manavengeval-santur-kante, you do not ignore the body. At the same time, do not tamper it. Okay, kind of aloofness towards the body-gawa. ఆ యాటిట్యూడ్ రావడం కొంతమంది బాడీ ఎడవ చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాం టూ మచ్ ఫోకస్ నేను మొన్న మీకు డిస్క్రైబ్ చేశాను ఈ బాడీ మెయింటైన్ చేయడానికి నలుగురు సెపరేటరీలు ఒక బాడీని మెయింటైన్ చేయడానికి ఎందుకు ఫుడ్ చూసి కూడా మందు సో అలా ఉండకూడదు బాడీని అంత ఘోరంగా మెయింటైన్ చేయకూడదు ఒక కైండ్ ఆఫ్ రిలేటివ్ ఎదిఫునెస్ చెప్పి డెవలప్ వస్తాయి ఏదో వ్యాధి నష్ట ఉంటాయో తగ్గుతాయి మందు వేసుకుంటే తగ్గుతాయి అని అలాగా ఆ వ్యాధి వచ్చినప్పుడు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అల్టిమేట్ గా ఉంటుంది డాక్టర్లు కూడా కొంత ట్రైలలో అదన మీద ఉంటారు ఇది ఈ వైద్యం వైద్యాన్ని చూస్తే అల్టిమేట్ గా భాగవంలో రోగిని కాపాడేవాడు ఎవడు అని అడిగారు రోగిని కాపాడేవాడు డాక్టరు మందులా శ్రీ మహావిష్ణువా శ్రీ మహావిష్ణువే కాపాడుతాడు డాక్టర్ మందు కాపాడుతాడన్నది ఒక భ్రమ ఆ ఈశ్వరుడే సో నేను అంత నేను ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ తీసుకోను ప్రాక్టికల్ గా పోవడానికే ట్రై చేస్తా అవుట్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ సో వట్ అవర్ నేను చూశాను ఈ ఎల్లోపతి డెవలప్మెంట్ చూసాను ఆయుర్వేద గురించి ఆహ్యాసం ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఇన్ క్రానిక్ డిసీజెస్ ఇట్ వర్క్స్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ వర్క్స్ ఆయుర్వేద ప్రాబ్లం ఏంటంటే There is a lot of gap between what was the Shastra and what is practiced today. There is a gap. A gap pun wallu philap chehinero. Unko halu philap chehinero varu. Unko halu achi philap cheshteyi yana outnye me thali jyapamandila aga naha onthu. Adi chedishunnavi yenini ongaddaantula. A mandi a morga sherasa kachana put a chata natla betti um, kandhala go tose adha valata to daivana krat fincha natto ka onthu. Adi work cheshteyna tu kudu work cheshteyna lehna pulli. అది అలా ఎందుకు వర్క్ చేస్తుంది శాస్త్రంలో ఎక్కడ చెప్పారో ఆ మంది ఏమిటి దాని సమాచారం ఏమిటి అది ఆయనకి వాళ్ళకి తెలియదు ఏదో అది మరి ఒక మహర్షి ద్వారా వచ్చిందని చవనప్రాస్తి చవన మహర్షి దగ్గర నుంచి వచ్చిందన్నట్లే ఇది కూడా ఒక మహర్షి ఆ మహర్షి ఏం చెప్పాడు అన్నది ఈ జనరేషన్స్ లో బ్రేక్ వచ్చేసింది దే సో ఇచ్చే ప్రాబ్లం ఇంకా భస్మలు అంటారు ఆయుర్వేదం అనేప్పటికీ భస్మల్ అంటారు భస్మ అంటే ఆక్సైడ్ అనే అర్థం ఒక మెటల్ని మీరు హై టెంపరేచర్ లో ఆక్సిజన్ లో కనుక హీట్ చేస్తే ఆ మెటల్ మెటాలిక్ ఆక్సిసైడ్ అవుతుంది ఆక్సైడ్ అయినప్పుడు మెటల్ అంటే చాలా హార్స్ట్ గా మెటాలిక్ కారెక్టర్ ఉంటుంది భస్మ అది ఎమార్ఫస్ పౌడర్ అయిపోతుంది సో ఆ భస్మలు ఉంటాయి ఈ భస్మలు వాడుతూ ఉంటారు స్వర్ణ భస్మ రజత భస్మ ఈ భస్మ శంఖ భస్మ శంఖాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చి దాన్ని బాగా నిప్పుల కాల్కి పౌడర్ చేస్తారు అది యాసిడ్ పౌడర్ అవదు నిప్పుల బాగా కాలకి పౌడర్ చేస్తాడు ప్రతిదాన్ని భస్మ చేస్తాడు రజత భస్మ నృత్య భస్మం అంటారు నృత్యాన్ని తీసుకొచ్చి నిప్పులు ఏది భస్మ చేస్తారు ఇవన్నీ భస్మం ఈ భస్మ క్యారెక్టర్ వేరు ఆ భస్మ క్యారెక్టర్ వేరు నేను అంత స్వయంగా ఈ భస్మంలో ప్రాబ్లం ఏంటంటే లెడ్ ఉంటుంది తప్పనిసరిగా లెడ్ పెరుతుంది లెడ్ ఇప్పటికీ ఇప్పుడు మీకు ఏ మెటల్ తీసుకున్నా లెడ్ ఇంప్యూరిటీ ఉంటుంది బంగారంలో ఒకసారి ఉంటుంది ఖాయంగా ఉంటుంది నిజానికి వెండిని తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయా ఓర్ నుంచి వెండిని తీసే ఫ్యాక్టరీలో వాళ్ళు లెడ్ కూడా అమ్ముతారు ఎందుకంటే వాళ్ళు ఒక ఒక కేజీ వెండి తీసేపటికి ఒక పది గ్రాములో వంద లడ్ కూడా తీస్తారు సెమెంటేనియస్ దానికి వెండి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సిల్వర్ ఆన్ ఓర్ ఓర్ నుంచి సిల్వర్ ఎక్స్ట్రాక్షన్ చదివితే ఫైనల్ స్టేజ్ లో ఇంబాక్స్ నుంచి సిల్వర్ ని లెడ్ ని సెపరేట్ చేసి ప్రాసెస్ ఉంటుంది ఎందుకని లెడ్ ఈస్ అంప్యూరిటీ ఇన్ దా వీడి రజత భస్మికి ఏం రజతం వాడతాడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైన్ రజతం వాడతడా అలా ఎందుకు పెడతాడు చారిపోకొస్తాడు రజతం దాని ఎండా లడ్ ఉంటుంది ఎంత లడ్డు ఉండాలి వన్ ఉండక్కర్లా పాయింట్ వన్ ఉండక్కర్లా పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ ఉంటే అది బాడీలోకి వెళుతుంది ఇంకొకసారి బాడీలో ఒక్కొక్కసారి లడ్డు వెళ్ళిందంటే డెక్సెట్ వీడు చచ్చిపోయి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఈ లడ్డు కూడా వీరితో వస్తుంది అది బయటకు పోతుంది వెళ్ళిన మెతనిజం అసలు బాడీ గోగా ఇన్ని శ్మశాన్ల బూడి చేసి వస్తే ఆ బూడిద లెడ్ ఉంటుంది అది తీసుకుంటే తీసుకుంది లడ్ తగ్గుతుంది పాయిజన్ అంటే లెడ్ పెట్రోల్ ఫ్యూమ్స్ నుంచి తీసేసినందుయిజన్ సో ఆయుర్వేద హెస్ బట్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ హోమియోపతి హోమియోపతి అంటే పరమేశ్వరుని ప్రార్థించడం అలాంటిది హోమియోపతి కూడా అలాంటిది ఎందుకంటే ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఫేత్ బేస్డ్ సో అక్కడ మందే ఉండదు ఆ మాట వాళ్ళే చెప్తారు మందే ఉండదు ద మోర్ ది లెస్ ద మెడిసిన్ మెడిసినల్ కంటెంట్ ద మోర్ ద పటన్సీ అన్నట్టుగా ఉంటుంది సో ఓ డ్రాప్ తీసుకుంటారు ఒక డ్రమ్ము నీళ్ళలో వేస్తా వేసి ఇరవై నాలుగు గంటలు స్టార్క్ చేస్తాం దీని నుంచి ఇంకో డ్రాప్ తీసుకుంటారు ఇంకో డ్రమ్ నీళ్ళలో వేస్తా ఇరవై నాలుగు గంటలు స్టార్ చేస్తాం దాని నుంచి ఒక డ్రాప్ తీసుకుని ఇంకో డ్రమ్ము నీళ్ళలో వేస్తారు ఇరవై నాలుగు గంటలు స్టార్ట్ చేస్తారు దాని నుంచి ఒక డ్రాప్ తీసి ఇన్ని క్యాచ్ ఇన్ని గోళీలు ఉంటే దాంట్లో వేస్తారు వేసి ఇల్లా ఇల్లా కలిపి మీకు మూడు గోళీలు ఇస్తారు దాంట్లో ఏం మందు ఏముంది మందు అలా ఉంటుంది బట్ దెన్ ఇట్ వర్క్స్ లెన్ ఇట్ ఇట్ వర్క్స్ బట్ అల్టిమేట్ గా పీపుల్ రన్ హీరన్ గేమ్ సో హోమియోపతి మంది ఇప్పిస్తున్నా ఉంటాం హోమియోపతి మంది ఇప్పిస్తున్నామంటే అంటే ఇంకా ఆయుర్వేదాలను అలోపతి చేయల్ అయిపోయి హోమియోపతికి వెళ్లారని అర్థం తర్వాత మళ్ళీ కొద్ది దూరంగా వాళ్ళు ఇటువంటి వెళ్తారు ఎందుకంటే ఒకప్పుడు దొరుకుతుంది సెల్ చూసినాం ఒకప్పుడు దొరకదు ఇంకా ఇంకా అలోపతి మహానుభావాలు అలోపతి లెఫ్ట్ బెటర్ చేయినస్టే ఏ మందు వేసుకోవాలో వాళ్ళు ఇంత దాకా సెటిల్ చేయలేదు ఈ ఆస్మే ఆయుధం ముందు ఎనాసిన్తో మొదలెట్టారు పాలిసిలిక్ ఆసిడ్ ఏదో దాంతో మొదలు పెట్టారు మొదలుపెట్టి ఆ తర్వాత ఎనాలజీన్ అన్నారు ఎనాలజీని అల్సర్స్ వస్తాయని మానేశారు తర్వాత ఐబూప్రోసిన్ అన్నారు దానికి వస్తాయి అల్సర్స్ అందుకోసం ఇప్పుడేమో ఈ అల్సర్స్ ఎందుకు వస్తాయి సో ఇది మర్చిపోయాను కాక్స్ ఇన్హిబిటర్స్ ఏవో ఉన్నాయి ఉన్నాయి ఆడైక్రోఫిన్ అయితే ఇవేవో ఉన్నాయి ఈ ని ఇన్హిబిట్ చేసినట్లయితే వస్తుందని చెప్పేసి మధ్యన ఈ కాక్స్ ఇన్హిబిటర్స్ పేరు గుర్తులేదు నాకు అవి వచ్చాయి మెడిసిన్స్ అది అందరూ వాడేశారు హండ్రెడ్స్ ఆఫ్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాడేశారు ఆ పెయిన్ కిల్లర్స్ ఊరికే ముప్పై ఐదు ట్యాబ్లెట్లు యాభై ఐదు ట్యాబ్లెట్స్ వాడేశారు ఇప్పుడు వాటి అన్నిటికీ కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే సందర్భం ఉంది దాంతో అవి మెర్క్ దాని పేరేమి మెర్క్ విత్డ్రా చేసిన మెడిసిన్ మెర్క్ వాలింగ్ ఫైవ్ బిలియన్ డాలర్స్ టాబ్లెట్స్ దయాక్ ఈ వయాక్స్ అంబై ఆరో ఒకరు తమ్ముడ హెరు ఉన్నారు మార్కెట్ అంటే సేమ్ కేటగిరీ కాక్స్ ఇన్ హిబిటింగ్ డ్రగ్స్ ఏదో కాక్స్ టూ ఇన్ ఇన్ హిబిటింగ్ డ్రగ్స్ ఇవన్నీ ముతుట్లా ఉంటాయి దేఆర్ మిట్లా మార్కెట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ దే వర్క్ బట్ దే ఆర్ దిరా ఏం లాభం నొప్పి తగ్గుతుంది హాఫ్ పేషెంట్ అయిపోతుంది ఏంటి ఏంటి సాధించినట్టు అల్టిమేట్లీ హీ విల్ బి హీల్ నాట్ బి గోయింగ్ కార్డియాలజీ ఈ మోకాళ్ళ నొప్పులు దానికి బదులుగా కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం ఇప్పుడు మెరుక్ వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ లాస్ ఫేస్ చేస్తున్నారు వయాక్స్ మీద ఎవరు మానేసరి వయాక్స్ సో ఈ విధంగా పెయిన్ తగ్గించడానికి ఏం చేయాలి అన్న దాంట్లోనే ఇంకా ఒక వ్యవస్థ లేకుండా గెలవిలాడుతున్నారు ఎదురు చేస్తూ ఉంటారు ఆ అలోపతి అన్నది అది ఎలా ఉంటుందంటే హైలీ డయాగ్నాస్టిక్ ఓరియంటెడ్ డయాగ్నాస్టిక్స్ వచ్చేసాయి పూర్వం డాక్టర్ ఏదో నాడని స్టెటస్కోప్ అని చాలా మటుకి మీద నడిపించేసి వారు ఇప్పుడు ఇంకా స్టెటస్కోప్ అన్నది It was the primary instrument in allopathic medicine. Today it is not even an instrument. When we were in the hospital, we were in the hospital and we were in the hospital. We were in the hospital and we were in the hospital. It is not even an instrument. So, the people who were in the hospital were in the hospital. They were in the hospital. Now the X-ray is just nothing. X-ray, MRI, MRI. స్టిక్ టెస్ట్ కొన్ని కొన్ని డయాగ్నాస్టిక్ టెస్ట్ చాలా ఇంగ్రేజి ఇంగ్రేజివ్ గా ఉంటాయి సో ఆస్ట్ ది పర్సన్ టు డ్రింక్ సో మచ్ ఆఫ్ డేరియమ్స్ అండ్ పేట్ నీళ్ళు అదంతా సీసారి తాగింట వడితే గ్లాసు తాగితే ఎక్స్ట కాకపోతే ఈ బ్లడ్ ఆండియోప్లాస్టి దాంట్లో ఆ వీళ్ళు అదేదో బెలూన్ పంపించేసి ఒక డై ఇంట్రడ్యూస్ చేస్తారు ది ఇంజక్టెడ్ డై ఇంట్ ది సిస్టమ్ అంటే ఈ ఇంక్ ఇంక్ రకం ఇంక్ ఇంట్రడ్యూస్ చేస్తారు పెన్ను లో పోసుకుని ఫౌంటైన్ పెన్ ఇంక్ చూడండి ఇప్పుడు లేదు అది దీంట్లో ప్రవేశపెడతారు బాడీలో ప్రవేశపెడతారు పెడితే ఆ ఇంక్ ఏ విధంగా ఫిలో అవుతోంది రక్త ప్రవాహంతో దాన్నేమో తీస్తారు ఈ విధంగా హ్యావ్ ఇయర్స్ అండ్ ఐస్ డాక్టర్స్ జస్ట్ డూనాట్ హ్యావ్ ఐస్ అండ్ ఇయర్స్ వాళ్ళ ఐస్ అండ్ ఇయర్స్ ఏమిటంటే ఈ రిపోర్ట్ అంచేతనే వెరీ అన్యూజువల్ అండ్ బిజార్డ్ ప్రాక్టీసెస్ వచ్చేసాయి నేను మొన్న చెప్పాను లండన్లో వీడు పేషెంట్ వెళ్తాడు హాస్పిటల్కి వెళ్తే ఒక డయాగ్నాస్టిక్ చేస్తే ఎంఆర్ఐం రాస్తారు ఆ ఎంఆర్ఐ అక్కడ అక్కడి నుంచి కంప్యూటర్లో లో ఇక్కడికి వస్తుంది ఫోటోలు కూడా ఇమెయిల్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి కదా ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ ఒక డాక్టర్ దాన్ని ప్రింట్ చేసి దాన్ని రీడ్ చేస్తాడు రేడియాలజిస్ట్ రీడ్ చేసి ఏదో డయాగ్నాసిస్ రాస్తాడు ఈ డయాగ్నాసిస్ మళ్ళీ లండన్ వెళ్తుంది అప్పుడు ఆ డాక్టర్ ఆ డయాగ్నాసిస్ మీద బేస్ అయ్యి మనం తీసుకుంటుంది అలా తయారైంది సో రేడియాలజీ మేడియాలజీ అండ్ సో అంత ట్రైలం అవర్ మీద నడుస్తూ ఉంటుంది మాలిక్యులర్ మెడిసిన్ అంటే మనిషి లేదు బాడీయే ఉన్నది టిష్యూసే ఉంటాయి మనిషి ఉండడం టిష్యూస్ ఉంటాయి ఆ టిష్యూస్ కి వ్యాధిని తీసుకొచ్చినటువంటి టాక్సిన్స్ ఉంటాయి ఆ టాక్సిన్స్ కి నివారణ చేసేటువంటి మందులు ఉంటాయి అంతా మాలిక్యులర్ మెడిసిన్ వీఆర్ ఎ బెంచ్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ దగ్గర డిస్టర్బెన్స్ ఇన్ దోషన్ దట్ మాలిక్యూల్స్ అండ్ సో వీ ఇంట్రొడ్యూస్ న్యూ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ హోప్ టు గెట్ ది డిస్టర్బెన్స్ రిజ్ ఆల్ ఇట్ వర్క్ అబ్జెక్టెన్ ఇట్ వర్క్ ఎందుకంటే సైంటిఫిక్ గా నడుస్తూ ఉంటుంది స్టాటిస్టికల్ గా వర్క్ అవుతుంది అంతా స్టాటిస్టికలే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒక డ్రగ్ ఉందనుకోండి దాని ఎఫిషియన్సీ ప్లసీబో అని ఉంటుంది అంటే షుగర్ పిల్ డ్రగ్ ఇస్తున్నామని చెప్పి ప్లసీబో ఇస్తారు ఆ ప్రసీబో వర్క్ చేస్తుంది హోమియోపతి వర్క్ చేసిందంటే ఆక్సిజన్ ఉంది ప్రసీబో వర్క్ చేస్తుంది ఇప్పుడు ఒక డ్రగ్ ఉందండి వంద మందికి ఇస్తారు డ్రగ్ ఈ వంద మందిలో యాభై మందికి యాక్చువల్ డ్రగ్లు ఇస్తారు ఇంకో యాభై మందికి ప్లసీబో ఇస్తారు అంటే షుగర్ పిల్ ఇస్తారు అది వాళ్ళకి తెలియదు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేమందరం డ్రగ్గులు తీసుకుంటున్నామని అనుకుంటారు ఇప్పుడు ఈ డ్రగ్ ఇచ్చిన యాభై మందిలో ముప్పై మందికి తగ్గింది ఇరవై మంది తగ్గలేదు అంటే పర్సంటేజ్ ఎఫిషియన్సీ ఎంత అరవై యాభై వేల ముప్పై మందికి తగ్గిందంటే అరవై ఈ ప్లెసిబో ఇచ్చిన యాభై మందిలో పదిహేను మందికి తగ్గింది యాభై వేల పదిహేను ఇప్పుడు పర్సంటేజ్ ఎఫిషియన్సీ ఎంత ముప్పై ప్లెసిబో ఎఫిషియన్సీకి యాక్చువల్ డ్రగ్ ఎఫిషియన్సీకి డిఫరెన్స్ ఎంత ముప్పై అరవై మైనస్ డ్రగ్ ఎప్రూవ్ అవుతుంది ఎఫ్డిఏప్రూస్ ద్రగ్ మొత్తం ఆ డిఫరెన్స్ ఇరవై ఉంది అనుకోండి ఎప్రూవ్ అవ్వదు దానికి లిమిట్ కాటిక అంటే దీని అర్థం ఏంటి నువ్వు డ్రగ్ అని ఏదంటున్నావో దాంట్లో నలభై శాతం తగ్గదు షుగర్ పిల్లని ఏదంటున్నావో దాంట్లో ముప్పై శాతం తగ్గుతుంది ఇప్పుడు దీన్ని ఎలాగో వ్యవస్థ కానీ నడుస్తూ స్టాటిస్టికల్ గా నడుస్తూ ఉంటుంది తగ్గిన వాడికి మళ్లీ ప్రారంభం సో ఇదంతా ఇప్పుడు బైపాస్ సర్జరీ మంచిదా కాదా మంచిదా కాదా మీరు మనం ఇక్కడ కూర్చుని మంచిదని అంటాం కానీ మరి మెడికల్ బాగా అడ్వాన్స్డ్ సైంటిస్ట్ని అడిగితే దేస్టే ఇట్ ఈస్ నాట్ గుడ్ దేర్ ఈస్ నో క్లియర్ కట్ ఒపీనియన్ బైపాస్ సబ్జరీ మంచిదే కాదా అనే దాని లేదు క్లియర్ కట్ ఒపీనియన్ లేదు ఒకప్పుడు బైపాస్ సబ్జిరీ వాస్ హెయిల్డ్ ఎస్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ బట్ అది మంచిది యూనిఫామ్ గా మంచిది అది మీకు వరము అని అంటలేదు హ్యాస్ ఇట్ షోన్ విట్ అల్టిమేట్లీ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం బైపాస్ సర్జరీ చేసినా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ తో సంబంధం లేకుండా బైపాస్ సర్జరీ వీలి సాల్వ్ నో లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏదనుకుంటున్నారు భగవద్గీత వేదాంతం అవి ఇది లైఫ్ స్టైల్ చేంజ్ దట్ మీకు అది క్లియర్గా దట్ ఈజ్ ల్యాక్ ఇట్ ఈజ్ సో నువ్వు బైపాస్ సర్జరీ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమంటే అన్న ఏమన్నమాటది మాకు లైఫ్ స్టైల్ మేము చేయము మేము తింటాం తాగుతాం నువ్వు బైపాస్ సర్జరీ చేసి సెపరేట్ అని అమెరికన్ అమెరికన్ అంటే అలాంటిది కుదరదు లైఫ్ స్టైల్స్ ఏం చేయాలి అప్పుడు ఇంకో ప్రశ్న సపోజ్ నువ్వు చేంజ్ ది లైఫ్ స్టైల్ దాని వీ అవాయిడ్ బైపాస్ సర్జరీ పాసిబుల్ అంటే ఏమైనట్టు అక్కడికి నువ్వు ఏం చేయించినట్టు అక్కడికి కాబట్టి ఇదంతా కూడా ఇలాంటివన్నీ కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు చర్చించుకునే విషయాలు కావు అనారోగ్యంగా ఉన్నప్పుడు రక అదో అరవై అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వడిచి మందు తీసుకురావటమే అప్పుడు మనసుకు ఆ బలం ఉండదు అప్పుడు మనస్సు వీక్ అయిపోతుంది శిథిలం అయిపోతుంది అది నొప్పనండి ఏమనండి ఆ దేహాభిమానం ఉంటుంది తర్వాత మరణ భయం ఉంటుంది వీటన్నిటి వల్ల మనస్సు శిథిలమై ఉంటుంది అటువంటి అవస్థలో మీరు ఏమీ కన్సిడర్ చేయకూడదు అప్పుడు వైద్య నారాయణ హరిహి వీళ్ళ వైద్యుడి గారిని పట్టేసుకుని ఆ మందు వేసేసుకుని ఉండటం అలాగే చేయాలి ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఇష్యూలు ఇవన్నీ కూడా ఇవన్నీ కన్సిడర్ చేసి ఆఖరికి ఏం తేల్చాలంటే అల్టిమేట్ గా ఇట్ ఈజ్ నాట్ వన్ థింగ్ విచ్ మేక్స్ విచ్ కీప్స్ ది బాడీ హెల్దీ ఇట్ ఈస్ నాట్ వన్ థింగ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ మందు వేసుకోవడం అనేది జస్ట్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఉంది అండ్ దాని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది బాడీ ఈజ్ ది థింగ్ విచ్ అల్టిమేట్లీ డిసైడ్స్ ఎవరిది మెడిసిన్ వర్క్స్ అర్నా ఎవరిది మోడర్న్ మెడిసిన్ కంపి యూస్ఫుల్ టు యూ ఆర్ నాట్ సో మీ యాటిట్యూడ్ చాలా అవసరం దేహం విషయంలో ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి మీరు నిరంతరమైన సాక్షిభావాన్ని కలిగి ఉండాలి ఇది ఇదే వేదాంతం ఇంకేది లేదు వేదాంతం అంటే వేదాంతం అంటే దేహాభిమానాన్ని తగ్గించేదే వేదాంతం దేహాభిమానాన్ని తగ్గించకపోతే ఆ వేదాంతం మీరు అవకలి పరవచ్చు దాంట్లో ఏం ఉపయోగం ఉండాలి అలాంటి వేదాన్ని నేను చూశాను అటువంటి వేదాన్ని దేహాభిమానం అనే ఇష్యూనే తీసుకోరు ఏదో ఒక ఏదో ఒక కొంచెం ఆత్మానో బ్రహ్మానో రెండు మూడు మాటలు వేసి అక్కడి నుంచి పురాణంలోకి కొద్ది పురాణం మాట్లదో నాలుగో ఐదో చెప్పేసి అక్కడ నుంచి లోక వ్యవహారంలోకి వెళ్ళిపోతారు ఎక్కడ దిగించేస్తారో ఎక్కడికి వెళ్ళిపోతారు దిగించేయడం బ్రహ్మ అంటారు అక్కడేమో ఆ స్టెబిలిటీ ఉండదు ఆ ఆ ఉండదు దాంతో అది పురాణంలోకి వచ్చేస్తారు పురాణంలోంచి లోకంలోకి వెళ్ళిపోతారు ఇచ్చేసి చెప్తారు కాబట్టి ఇది టూ స్టాత్మిక వేదాంతం నాకు కనపడ్డా అల్టిమేట్లీ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ ఎంటర్టైన్మెంట్ తప్ప మరి ఏమి కాదు అలా అయిపోతుంది అంచేతనే దేహాభిమానం ఈజ్ ది మెయిన్ ఇష్యూ దాన్ని మనం అడ్రస్ చేయాలని దాన్ని అలాగే స్వీకరించం ది టేక్ ది కర్సన్ హూ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ యాజ్ ఎ రియాలిటీ అండ్ ప్రొసీడ్ ఆన్ దేసెస్ అది వేదాంతం ఏమిటి అంతకానికి వేదాంతం ఎందుకు ఊరికే అంతకంటే కర్మకాండమేనా కర్మకాండలో దేహమే నేను కర్తని భోక్తనే నేను కాబట్టి ఈ కర్మలు నేను చేసుకోవాలి ఈశ్వరుని ఏ విధంగా ఆరాధించుకోవాలి గ్రేహ్ ఉత్సవం రాలని ఈ వేదాంతం పేరు చెప్పి వీడు కర్మకాండాన్ని నిరసిస్తాడు కానీ దేహాభిమానమును తగ్గించుకోడు తర్వాత అహంకారాన్ని తగ్గించుకోడు ఇట్ ఈజ్ ఆల్ ఎ హ్యూజ్ డిసెప్షన్ సెల్ఫ్ డిసెప్షన్ అండ్ దెన్ దో డిసెప్ డిసీవింగ్ ది వర్ల్డ్ అనేది ఏమీ లేదు ఇది అల్టిమేట్లీ ఐ సెల్ఫ్ డిసెప్షన్ కాబట్టి వేదాంతం యొక్క మౌలిక సూత్రం ఏమిటంటే దేహము ఎడల ఆ ఎలూఫ్నెస్ రావాలి దేహము ఎడల అహం మమ అనే అభిమానము సుఖరాము ఉండరాదు దానికోసం ఈ కూడా ఎనివే పురీషవత్ శీతోష్ణాది అనేక ద్వంద్వ సుఖ దుఃఖవచ్చ ఈ దేహం దేహారణ్యము అనేక ద్వంద్వములతో ఉండి ఉంటుంది బ్రతుకంతా ద్వంద్వాలే బ్రతుకంతా ద్వంద్వం తప్పిం కోసం ఇదే అదే అదే బ్రతుకే ద్వంద్వమయం అయిపోయి కూర్చుంది సో ఈ ద్వంద్వలు ఎలా ఉంటాయి శీతోష్ణాది రూపంగా ఉంటాయి శీతము ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది ఇంకొప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది శీతము సుఖం ఇస్తుంది దుఃఖం అని అలా యథాక్రమంగా కలపకూడదు ఎందుకంటే శీతము ఎంత అమేజింగ్ థింగ్ అంటే నేను ఆశ్చర్యపోతాను రూమ్ టెంపరేచర్ చూస్తే మీకు ఇలాంటివన్నీ తెలుస్తాయి రూమ్ టెంపరేచర్ పసిగట్టచ్చు దీంతో కూడా పసిగట్టచ్చు ఏదేదో డిస్టర్బ్ అయింది దాన్ని సెపరేట్ చేస్తే టెంపరేచర్ చెప్తుంది నేను దాన్ని సెపరేట్ చేస్తాను ఇదే ఇది రూమ్ టెంపరేచర్ చెప్తుంది అది తీసుకుని పెట్టాను చూడండి అది ఇది తెలిసి ఇది రూమ్ టెంపరేచర్ నేను ఇంతకుముందు చెప్పి అది నాకు డిస్టర్బడ్ అన్నస్తున్న సార్ అది సెకండ్స్ మౌంట్లోకి వచ్చి సెకండ్స్ ని ఫ్లాష్ చేస్తాను ఆ సెకండ్స్ ఫ్లాష్ మనకెందుకు రూమ్ టెంపరేచర్ చెప్పమని కమాండ్ ఇస్తే చెప్తుండదు ఐ విల్ జూ దాట్ సో నా దగ్గర మాన్యువల్ రూమ్ టెంపరేచర్ చెప్పండి ఈ రూమ్ టెంపరేచర్ సరే థర్టీ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ ఉందనుకోండి ఇది సేమ్ ట్వంటీ ఎయిట్ కాలంలో ట్వంటీ డిగ్రీస్ మహానందంగా ఉంటుంది శీతాకాలంలో వేసం చాలా బాగుంటుంది సమ్హౌ ఇట్ డిఫరెన్స్ ఉంది వేసవ కాలంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఎలా ఉంటుందో శీతకాలంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఎలా ఉండదు శీతకాలంలో ఎలా ఉంటుందో వేసం కాలంలో అలా ఉండదు ద నేను చెప్తున్నా అల్టిమేట్లీ హౌ యూ ఫీల్ అన్నది సేమ్ టెంపరేచర్ విచ్ మేక్స్ యూ వెరీ కంఫర్టబుల్ ఇన్ సమ్మర్ మేక్స్ యూ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ వెంటర్ నేను ఐ కుడ్ నాట్ పుట్ ఇట్ కరెక్ట్లీ ఇన్ ఫిగర్స్ చాలా విదూరంగా ఉంటుంది నేను ఒకసారి రూమ్ లోకి వెళ్లా రూమ్ కలిపి ఇంతలా ఒక్కటో చూసుకోండి ఏంటి అని టెంపరేచర్ చూస్తే ద టెంపరేచర్ వాజ్ సో వండర్ఫుల్ ఇన్ వెంట అది వేసంకాలంలో అంత ప్రభుత్వ సమయంలో తయారవుతుంది అండ్ వైఫ్ కాబట్టి శీతము నిరంతరంగా సుఖాన్ని ఇవ్వదు ఒకప్పుడు సుఖాన్ని ఒకప్పుడు దుఃఖాన్ని అలాగే ఉష్ణం కూడా ఒకప్పుడు సుఖాన్ని ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది సో ఈ శీతోష్ణములకు శీతోష్ణ ఆది శబ్దం చేత రాగద్వేషాలు ఇంకా మానవమానాలు ఇలాంటి అనేకమైన ద్వంద్వాలు ఉన్నాయి ఈ ద్వంద్వాల వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖములు ఉన్నాయి వాటితోటి ఈ దేహము నిండి ఉన్నది ఈ అడవిలో వీడు ప్రవేశించాలి దేహారణ్యంలో ప్రవేశించాలి అడవిలో ప్రవేశించేప్పుడు కళ్ళకి కళ్ళు చూస్తూ ప్రవేశిస్తే పర్వాలే వీడు కళ్ళకు కట్టి ప్రవేశించాడు కదా వీడి దేహారణ్యంలో కళ్ళకు గంతలు కట్టి ప్రవేశిస్తాడు అదే అంట మోహిన ఏమిటి గంతలు పటం అంటే వస్త్రం కంటికి వస్త్రం కట్టి ఏంటంట లేదంటే మోహము అనే వస్త్రాన్ని కట్టింది మోహం అంటే ఏంటి అవసరం చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఆ వర్డ్ కరెక్ట్గా తెలుసుకోవాలి ఇప్పుడు మోహం మోహం అన్నాం కాదు ముహు వైచిత్యే ఒకదాన్ని ఇంకొకటిగా భ్రమపడ్డం పేరే మోహం ఉదాహరణకి దేహమే నేను అనుకున్నాడు అనుకోండి వీడు దేహ సాక్షి అయి ఉండి దేహమే నేను అనుకుంటే అదే మోహం తర్వాత ఒక వస్తువుని నాది అంటాడు నాది అనేది ఏదీ లేదు ఈ సృష్టిలో నాది అనేది దేహమే నాది అనడానికి అధికారం లేదు మనకి ప్రాణములే నాది అనడానికి అధికారం లేదు ఏది నాది నాది అన్నవాడు ఎవడూ మిగలలేదు అందరూ ఖర్చు అయిపోయారు వీడు కొత్తగా వచ్చి మళ్ళీ నాది అంటారు వీడు ఖర్చయిపోతాడు అది అక్కడే ఉంటుంది కాబట్టి నాది అన్నవాడు ఎవడూ మిగలలేదు నాది అనే హక్కు ఎవ్వరికీ లేదు కానీ నాది అంటాడు ఆ రకంగా భావన చేస్తాడు ఈ నాది అని భావన చేస్తాడు దాన్ని మోహము అంటారు తర్వాత మనల్ని కొన్ని ఉన్నాయి ఇల్లు వాతిని డబ్బు దస్తం ఏవో కొన్ని ఉన్నాయి వీటి వలన మనకి రక్షణ లభించును అనుకుంటారు ఓ వైపు నుంచి వాటి వల్ల రక్షణ లభించటం లేదని తాను అవి లేకముందు ఏ రకంగా ఇన్సెక్యూర్ గా భయపడుతూ ఉండేవాడో ఇప్పుడు కూడా అదే రకంగా ఇన్సెక్యూర్ గా భయపడుతూ ఉన్నానని అది ఆ భయాన్ని